కీర్తన సంఖ్య నాలుగు వందల యాభై మూడు పట్టిన వ్రతము నీవే పరిపాలింతుగాక పట్టి బయలింతే నేను బలిమున్నదా దేవనీవు మనసు శోధించగానే ధీరుడనై ఆవల చెలించకుండే అంత వాడనా పూ పొల్లు వంటి కాయమింతే భావించ ఇందుల పసవున్నదా అంతరాత్మవై నీవు ఎటుమరుగుల సేయ అంతనే నిను తెలిసే అంత వాడనా గంతి వంటి గుణమితే గాలి వంటి ప్రాణమింతే ఇంతరట్టుసేయ ఇందు ఎడమున్నదా మచ్చికశ్రీ వెంకటేశమాట ఉండగాను అచ్చపు నిన్ను నుతించే ఎంత వాడనా గచ్చు వంటి ఇహమింతే గనివంటి పరమింతే ముట కిందకు తుద మొదలువున్నదా